గణపతిమే కవి కవీనాపవశ్రవస్తరాజం బ్రహ్మణా బ్రహ్మనస్పత ఆనశ్వం బ్రహ్మోతి సాగనం శ్రీమహాగణాధిపతాశివసరంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపర్య వందే గురు పరంపరా యం నమస్కృత సో మనం రెండో అధ్యాయంలో పదకొండో శ్లోకం చూస్తున్నాము ఒకసారి అందాము శ్రీభగవానువాచో్యోచస్ గతాచోచన్ీభగవానువాచష్ణ భగవానుడు పలిక్యనుప్యను అనే ఉవాచ్యాన్నది ప్యాస్టెన్స్ భూతకాలం కానీ అక్కడ భూతకాలం వివక్షితం కాదు వివక్ష అంటే ఇంటెంట్ టు సే అక్కడ భూతకాలమునందు తాత్పర్యం లేదు శ్రీకృష్ణ భగవానుడు చెప్పుచున్నాడు అనే అభిప్రాయం ఎప్పుడో చెప్పాడు అంటే శ్రీకృష్ణుడు అంటే ఒక హిస్టారిక్ పర్సన్గా మేము భావన చెయ్యం ఎప్పుడో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 కాబట్టి కాలమునకు అతీతమైనటువంటి ఆ పరబ్రహ్మయే శ్రీకృష్ణ అవతారంగా బోధించినాడు బోధిస్తున్నాడు బోధిస్తున్నాడు అంటే ఎవడో బోధిస్తున్నారని కాదు ఆత్మరూపంగా మనకి బోధిస్తున్నాడు సో ఆ విధంగా శ్రీకృష్ణుడికి మనకి ఉండే దూరాన్ని మనం పోగొట్టుకుని ఆ ఉపదేశాన్ని స్వీకరించాల్సి ఉంటుంది మన శ్రవణం గురించి మాట్లాడుతూ దూరం ఎలా ఉంటుందో మీకు మనం చేసే సో శ్రీకృష్ణుడు ఎప్పుడో శ్రీకృష్ణుడు అనే ఓ పెద్ద ఆయన ఓ పెద్ద మనిషి ఎప్పుడో ఎక్కడో అర్జునుడనే వాడికి ఏదో చెప్పాడు అన్నట్టుగా కాకుండా అలాగ హిస్టారిక్గా ప్రజెంట్ చేసినప్పటికీ కూడా మనము శ్రీకృష్ణుడిని హృదయంలో నా హృదయంలో ఉండి నాకు ఈ బోధను చేయుస్తున్నాడు అని ఆ విధంగా ఆ డిస్టెన్స్ని ది డిస్టెన్స్ ఈజ్ ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ అవర్ ఇగ్నరెన్స్ వాస్తవంగా దూరం ఏమన్నా లేనేలేదు దూరం మనుషుల మధ్య దూరము అంటే అమెరికాలో ఉన్న మనిషి నాకు దగ్గరవాడై ఉంటాడు నా పక్కనే ఉన్న నేబరు నాకు దూరం వాడు అవుతాడు అది ఫిజికల్ డిస్టెన్స్ కాదు అక్కడ మనస్సుకి సంబంధించినటువంటి దూరము సో ప్రేమ భక్తి ఉన్న చోట దూరం ఏమీ ఉండదు ప్రేమ లేని చోట భక్తి లేని చోట అంతా దూరమే ఒకే ఇంట్లో ఉంటూ ఉంటారు చాలా దూరంగా ఉంటారు కాబట్టి సో శ్రీకృష్ణునియందు పూర్ణమైన భక్తితో ఈ ఉపదేశాన్ని శ్రీకృష్ణుడు నాకు చేయుచున్నాడు అని ఆ విధంగా ఆ ఉపదేశాన్ని శ్రవణం చేయాల్సి ఉంటుంది సో శ్రీ భగవాను వాచ ఏం చెప్పాడంటే అశోచ్య ఏం చెప్పాడంటే ఇంతకుముందు చెప్పండి ఏదో కొత్తగా చెప్తున్నారని ఏం కాదు ఇంతకుముందు చెప్పిందే అయినా మళ్ళీ ఇంకోసారి మీకు రీక్యాప్ సో అశోచ్యా నన్వ శోచస్త్వం ప్రజ్ఞావాదాంశ భాషసే సో శోకించ తగని సందర్భంలో శోకిస్తున్నావు అంటే ఆయన అభిప్రాయం వీళ్ళందరూ ఇంకా నాలుగు కాలాల పాటు బతికుంటారు నువ్వు శోకించక్కర్లేదు నా అలాగే అంటలేదు ఆయన వీళ్ళందరూ కాలంలో కలిసిపోయి వరే ఎవరు మిగిలిన వాళ్ళు లేరు అయినా కూడా నువ్వు శోకించక్కర్లేదు అంటాడు అంటే ప్రతిపాదన చాలా విలక్షణమైన ప్రతిపాదన అంటే మామూలుగా ఎవరైనా మరణించారనుకోండి మనం ప్రేమించే వ్యక్తి మరణించాడనుకోండి శోకించడం సహజమైన విషయము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 ప్రకృతిలో కలిసిపోతుంది ప్రకృతి నుంచి పుడుతుంది దేహం ప్రకృతిలో కలిసిపోతుంది ఈ జగత్తులో ప్రకృతి కూడా ప్రకృతిలో కలిసిపోతూ ఉంటుంది ఎందుకంటే ప్రకృతి నుంచి పుడుతుంది కాబట్టి సో ఏది ప్రకృతి అంటే పంచభూతాలు పంచభూతాల యొక్క సమ్మేళనమే ఇప్పుడు పండు ఉందనుకోండి పండు అంటే పంచభూతాల అలా ఒక చోట ఆర్గనైజ్ అయ్యి పండు తయారయ్యి మళ్ళీ ఈ పండు ఆల్ సెడన్ మళ్ళీ పంచభూతాల్లో కలిసిపోతుంది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 ఆ వర్షపు నీరంతా ఓ చోట సమగూరి మళ్ళీ సముద్రంలోకి వెళ్ళిపోతుంది దిస్ ఇస్ ది సైకిల్ సైకిల్ ఆఫ్ వాటర్ వాటర్ సైకిల్ ఈ వాటర్ సైకిల్ జీవానికి ప్రాణానికి ఆధారం అవుతూ ఉంటుంది సో ఈ ప్రకృతి అది ప్రవాహం ప్రకృతి ధార అని అంటారు సో ధార ఈ ధారలో నిలబెట్టి దాన్ని అలాగే ఎట్టబెట్టాలి అది ముందుకు వెళ్ళిపోకూడదు అని అనుకోవడం అది అవివేకం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 జీవిస్తారు ముందుకు వెళ్తూ ఉంటారు కాబట్టి నీవిలా శోకిస్తూ కూర్చోటం అన్నది అది అయ్యో అవివేకమో అవివేకము సో ఈ దేహమునందు చైతన్యం ప్రకటమవుతుంది దేహము ప్రకృతిలో కలిసిపోతుంది కానీ చైతన్యం ఏమీ అవదు ఇట్ అవుట్లాస్ట్ ది బాడీ ఎలక్ట్రిసిటీ ఫ్యూజ్ బల్బు ఫ్యూజ్ అయింది కదా అని ఎలక్ట్రిసిటీ లేకుండా పోతుందా ఎలక్ట్రిసిటీ ఉంటుంది ఎక్కడికి పోతుంది ఇట్ బట్ ది బల్బు ఈజ్ ఫ్యూజ్డ్ అదేవిధంగా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 నిప్పు ఇట్ కెన్ ఔట్లాస్ట్ ఏ మౌంటైన్ ఆఫ్ హ్యూఎల్ ఒక కొండాన్ని కట్టెలని తగలబెట్టి కూడా నిప్పలాగే నిలిచి ఉంటుంది అదేమీ ఈ కొండ కొండ కొండాన్ని కట్టెలు అయిపోయినా కూడా నిప్పు ఏమీ నిప్పలాగే ఉంటుంది ఫైర్ సర్వైవ్స్ ఆల్ దాట్ అదేవిధంగా ఈ చైతన్యం కూడా అనేక బాడీస్ని లెక్కలేనన్ని బాడీస్ దేహాలని అది నిలబెట్టి ఆ దేహాలను మళ్ళీ మళ్ళీ ఇది ఇంకో దేహంలో ప్రకటన అవుతావు అలా నడుస్తూ ఉంటుంది ఇదో ధార ఇది కాబట్టి దీన్ని అర్థం చేసుకుని మనం ముందుకు వెళ్ళిపోవాలి కానీ దా దాని గురించి శోకిస్తూ కూర్చోటము అవి వేయకము కాబట్టి హే అర్జున నీవు అజ్ఞానం చేతనే శోకిస్తున్నావు తర్వాత ఇంకొక దీంట్లో ఉన్న రహస్యం ఏంటంటే మానవుడు తన స్వరూపము తెలియనప్పుడు మాత్రమే తన మరణానికి భయపడతాడు ఇతరుల మరణానికి శోకిస్తాడు శోకము భయమును ఇతరుల మరణానికి శోకిస్తాడు భయపడుతూ ఉంటాడు కూడా ఒకప్పుడు తన మరణానికి భయపడతాడు తన మరణానికి శోకించడు కదా తన మరణానికి శోకించడం తెలుస్తూనే ఉంటుంది తాను మరణించలేదు అని ఉంటుంది సో తన మరణానికి భయపడుతూ ఉంటాడు ఇతరుల మరణానికి భయపడతాడు శోకిస్తాడు కేవలము తన స్వరూపము తెలియని కారణంగానే ఈ పని ఇలాగా మనిషి ప్రవర్తిస్తూ ఉంటాడు మీరు మీ స్వరూపాన్ని గురించి అవగాహన కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా పెంచుకుంటూ వెళ్ళారనుకోండి అంటే కాయ పండడం వంటిది కాయ ఒక్కసారిగా పండిపోదు అది స్లోగా మెల్లగా పండుతుంది అదేవిధంగా నా స్వరూపము నేను అనుకుంటున్నట్టుగా ఒక పరిచ్ఛిన్నమైన అయోగ్యమైన అల్పశక్తివంతమైన జీవా జీవా అని నేను అనుకుంటూ ఉంటాను ఆ జీవభావము సో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 జ్ఞానాన్ని ఏమీ ఇంప్రూవ్ చేసుకోకుండా అలాగే ఉండిపోయాడు అనుకోండి వాడు మరణానికి భయపడుతూనే ఉంటాడు పతంజలి మహర్షి అంటారు విదుషామప్ప అభినివేశ అంటారు విద్వాంసులు విద్వాంసులు అంటే కర్మశాస్త్రంలోను ఉపాసనాశాస్త్రంలోను మునగాళ్ళు చాలా గొప్ప పండితులు అనుకున్నవాళ్ళు కూడా మరణానికి భయపడుతూ ఉంటారు యజ్ఞయాగాది క్రతువులు చేసి ఉంటాడు ఒక ఆయన మరణిస్తే స్వర్గం ఆయన కోసం వెయిట్ చేస్తూ ఉండి ఉండాలి మరి ఆయన చేసిన కర్మల్ని బట్టి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 సో మందు వేసుకుంటాం బీ ప్రాక్టికల్ అబౌట్ ఇట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ముఖ్యం ఎంత జీవి ఎంత కాలం జీవించేమో అన్నది ముఖ్యం కాదు క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్ అయితే సమాజంలో మహాత్ములు చెప్పి చాలామంది చెప్తారు ఈ లాంజివిటీ ఎక్కువ కాలం జీవించటం అన్నది ఇట్ యాజ్ ఎక్వైర్డ్ ఏ సెక్యులర్ యాజ్ వెల్ యాజ్ ఏ రిలీజియస్ ఇంపార్టెన్స్ నిజానికి శాస్త్రము ఆ విధంగా దానిని ఏనాడు దర్శించట్లేదు శాస్త్రము యొక్క బోధకి సమా సామాజికల యొక్క సమాజంలో ఉండే జనుల యొక్క భావజాలానికి ఏమీ సంబంధం ఏం లేదు శాస్త్రంలో ఎక్కువ కాలం జీవిస్తే వాడు గొప్పవాడని ఎక్కడా చెప్పలేదు సో కాబట్టి ఒక వ్యక్తి నూట యాభై ఏళ్ళలో రెండు వందల ఏళ్ళలో జీవించాడు అనుకోండి అనుకోండి లెటర్స్టే ఈ మధ్యన జపాన్లో ఒక హండ్రెడ్ ఇయర్స్ ఎల్డర్లీ జెంట్లు ఉన్న యొక్క బర్త్డే పార్టీ ఒకటి జరిగింది దట్ డెంట్ మేక్ ఎనీథింగ్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 ఎవ్రీథింగ్ ఎల్స్ ఈజ్ జస్ట్ అని ఇంపార్టెంట్ కాబట్టి సో ఈ విధంగా తన మరణాన్ని గురించో భయపడము ఇతరుల మరణాన్ని గురించి భయపడుతూ శోకించటము ఇది అవివేకము గతాశూ నగతాశ్చ నాను శోచింది పండితాహ అంచేతనే ఆత్మస్వరూపం యొక్క అవగాహన గలవాళ్ళు పూర్తిగా ఆత్మజ్ఞానంలో అవడానికి టైం పట్టచ్చు బట్ టైం పట్టచ్చంటే ఆత్మజ్ఞానము ఇట్ ఈస్ టైమ్లెస్ టైమ్లెస్ తత్వానికి మళ్ళీ టైం పట్టచ్చు అని మనం చెప్తూ ఉంటాం ఉరికే ఏదో సాధకుల యొక్క ప్రోగ్రెస్ అని ఓ ఒక లెక్క ఒకటి వేస్తూ ఉంటారు ఇట్స్ ఓకే వీ కెన్ సే దాట్ ఇన్ ఏ వే ఫ్రమ్ ఏ స్టాండ్ పాయింట్ యూ కెన్ సే దాట్ సో ఆత్మజ్ఞాని సాక్షాత్గా జీవన్ముక్తుడైపోవడానికి ఆలస్యం అవ్వచ్చు కొన్ని కొంత ముందు వెనకలు ఉండొచ్చు బట్ ఎత్కించి జీవితం అనగానేమి వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ లైఫ్ అండ్ వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్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 న్యూస్ పేపర్ తీసి చూస్తే ఎదుర్కొండగా అనేక మరణ వార్తలు మనకి వినపడుతూ ఉంటాయి ఇరాన్లో భూకంపం వచ్చింది హైటీలో వరదలు వచ్చాయి ఇంకా ఎక్కడో ఇంకో చోట సూసైడ్ బాంబు అటాక్ అయ్యింది ఇవన్నీ మరి మరణాలు కావు ఈ మరణాల గురించి ఎవడు ఏమి చింతిస్తాడు ఎవడు శోకించడు మరి అయితే మరణము అసత్య శోకానికి హేతువు కాదు వీడి ఆసక్తి శోక హేతువు వీడికి సంసారమునందు ఉండేటువంటి అటాచ్మెంట్ ఏదైతే గలదో అదే శోకహేతువు కాబట్టి మరణము దుఃఖమునకు కారణము అనే మాట అది అర్థం లేని మాట అది ఆలోచన చేయకుండా చెప్పే మాట మరణం కారణంగా ఎవడూ దుఃఖించడం నిజానికి ఒకసారి ఒక ఆయన ఇంట్లో శ్మశానంలో పనిచేస్తూ ఉంటాడు చాలా వేలమోహం వేసుకుని ఉన్నాడు ఏమిటో అలా ఉన్నావు ఏమిటంటే ఈరోజు ఒక్క శవం కూడా రాలేదండి సార్ కాబట్టి వాడికి దుఃఖహేతువు ఎవరు మరణించకపోవడం వాడికి దుఃఖహేతు ఓ పది మంది వాళ్ళ సీజన్స్ ఉంటాయి వాళ్ళకు కూడా సో ఓ సీజన్లో హీ మేక్స్ సమ్ ఎక్స్ట్రా మనీ అండ్ హీఈస్ బిజీ అండ్ అనదర్ సీజన్ హీఈ్ ఇన్ ట్రబుల్ కాబట్టి ఇట్ ఈస్ ది అటాచ్మెంట్ అది మాత్రమే మనకి దుఃఖాన్ని కలిగిస్తూ అటాచ్మెంట్ అన్నది దాన్ని వివేకావంతుడు దాన్ని అజ్ఞానం అనే ఉంటాం చేతనే గతాశూ నాను శోచితే పండితాహ కాబట్టి ఇక్కడ తాత్పర్యం ఏమిటంటే మనిషి ఎప్పుడు శోకించినా అది అవివేకం చేతనే శోకిస్తున్నాడు అది మనం గుర్తు చేసుకోవాలి మన మనస్సుకు శోకం కలుగుతుంది శోకం కలగడం సహజం ఎందుకంటే మనస్సుకు అలవాటు ఉంటుంది కొంచెం శోకం పెడుతూ ఉండడం కూడా మనకు మనస్సుకు అదొక హ్యాబిట్ ఉంటుంది నిజంగా అకే అస్తమానం ఉల్లాసంగా ఉంటే చాలే ఉల్లా అయిన ఉల్లాసం ఏదో కొంతసేపు షోక అది ఒక ఒక గురువులో పడి ఆ మనస్సు కొంత శోకాన్ని కూడా పొన్న ఏదో గుర్తు చేసుకుని శోకించడానికి లక్ష గుర్తులు ఏవో ఉంటాయి స్మృతులు ఏవో స్మృతి తెచ్చుకునే వీడు శోకిస్తూ ఉంటాడు కాబట్టి శోకం కలిగిన వెంటనే ఇదిగో శోకం కలిగింది అంటే ఇది ప్రజ్ఞాపరాధము అంటే ఇది అవివేకము మన జ్ఞానంలో మన అవగాహనలో లోటు అని ఏమిటి ఏ ఏ రకంగా లోటు అంతే దట్ అవేర్నెస్ ఆ జాగరూకత మనస్సుకి ఉన్నట్లయితే వెంటనే మీకు శోకము యొక్క స్వరూపం తెలిసిపోతుంది ఇదే ఇదే శోకము అని మీకు తెలిసిపోతుంది అప్పుడు మీ హృదయంలో శాంతి సామ్రాజ్యాన్ని ఎదుగుతుంది మనసులో శాంతిగా ఉండాలి కానీ శోకిస్తో కూర్చోవడము లేకపోతే హర్షము హర్షం అంటే ది ఆపోజిట్ పెద్ద పార్టీంగ్ అనమాట హర్షం అంటే పార్టీ చేసేసుకుంటా ఉన్నాం ఏమిట్రా ఇంత పార్టీ చేస్తున్నారు ఏమిటి విషయం అంటే వాడి బర్త్డే యాజ్ ఈజ్ హిజ్ అచీవ్మెంట్ అంటే హీ హాజ్ ఇప్పుడు అరవయో ఏడు ఏడు అయ్యి అరవై ఒకటో ఏడుకు వచ్చాడు అనుకోండి వీడు సాయం పట్టుకుంటూ వచ్చాడా ఏమి కాలం అంతా అరవయో ఏడు నుంచి అరవై ఒకటో ఏడు రావడానికి వీడు వీడు మోసుకొచ్చాడా ఆ కాలాన్ని ఆ ధారలో పడి వీడు అరవై ఒకటిలో పడ్డాడు వీడి వీడి అచీవ్మెంట్ ఏముంది వీడు సాధించిందేముంది కొన్ని ఏదైనా తను ఏదైనా అచీవ్ చేస్తే హీ కెన్ మేక్ ఏ పార్టీ ఏమిటి నేను ఈ సంవత్సరంలో బిజినెస్ని రెట్టింపు చేశాను Therefore, I am దర్ a ఐఎమ్ గివింగ్ ఏ పార్టీ దేర్ ఈజ్ సమ్ మీనింగ్ ఇన్ ఇట్ ఎందుకంటే ఏదో ఒకటి అచీవ్మెంట్ సమ్ అచీవ్మెంట్ ప్రతి సంవత్సరం మేము గీతంతో శుభ్రంగా చదువుకున్నాం కాబట్టి అదే ఒక పార్టీ చేసుకున్నాం మంచిది పార్టీ అంటే ఏదో నలుగురు కలిసి ఏదో బోయినం ఏదో చేశారు శుభం ఏదో సమ్ అచీవ్మెంట్ నేను ఇంకో ఏడాది పెద్దవాడిని అయ్యాను కనుక పార్టీ వాట్ ఈస్ దాట్ వాట్ ఈజిట్ ఇన్ అచీవ్మెంట్ అది కొంచెం వినడానికి కూడా బాగుండదు మర్యాదగా ఉండదు పెద్దలు శిష్టులు హరిషించారు అశిష్ఠులు హర్షిస్తే హర్షిస్తారు శిష్యులు శిష్టులు హర్షిస్తారు కాబట్టి సో ఈ విధంగా హర్షము శోకము హర్షము రెండుంటి కూడా దోషము కలదు ఇక్కడ శోకాన్ని గురించి మాట్లాడుతున్నాం ఊరికే మీకు ఆ శోక చేయాలను శోచస్వం గురించి ఊరికే ఆరంభంలోనే భాష్యం అంటే మీరు ఇబ్బంది నేను కొంచెం జనరల్ ఇంట్రడక్షన్ చెప్పాను ఇప్పుడు భాష్యం చూద్దాం ఈ భాష్యం అయిపోతే కానీ ఇంకో శ్లోకంలోకి వెళ్ళడానికి ఉండదు సో నేను భాష్యం మీద కొంచెం ఎక్కువ ఎంఫోసిస్ ఎందుకు ఇస్తున్నానంటే ఇంకే శ్లోకం ఈ శ్లోకం ముగించి నెక్స్ట్ శ్లోకానికి వెళ్దామని అందుకోసం చూద్దాము కొంచెం మీమాంసలో పడతాం విచారం ఇప్పుడు కూడా విచారాన్ని అలవాటు చేసుకోవాలి ఈ శాస్త్రీయమైన విచారము విచారమంటే చర్చ దాన్ని కొంచెం శ్రద్ధగా గమనిస్తే మనకు తెలుస్తుంది దాంట్లో తెలియకపోవడం అయినా ఉండదు నేను జాగ్రత్తగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొత్త వాళ్ళు కూడా ఎంజాయ్ చేయగలుగుతారు సో కొంచెం యూ హ్యావ్ టు డిస్కవర్ ఎట్ టేస్ట్ దాంట్లో ఆ రుచి మీరు పట్టుకోవాలి ముందు స్ట్రైట్గా స్ట్రైట్ అవే రుచిగా ఉండకపోవచ్చు కొంత ప్రయత్నం చేసినట్లయితే రుచి వస్తుంది సో ఆ విధంగా ఆ చర్చని తెలుసుకునే ప్రయత్నం చేశారంటే మీరు బుద్ధికి మంచి పదును పెడుతున్నారని అర్థం మెదడుకి పదును పెట్టారనుకోండి మంచి మంచి గంభీరమైన విషయాలని ఆలోచించటం ద్వారా మెదడుకి పదును పెట్టినట్లయితే తద్వారా న్యూరాన్స్ అన్నీ కూడా చాలా యాక్టివేట్ అయిపోతాయి అయితే డల్గా పడి ఉంటాయి సో న్యూరాన్స్ కూడా పనిచేయాలి కదా చేతులు గాళ్ళే కాదు కదా మరి భగవంతుడు వాటిని పెట్టింది పనిచేయడం కోసమే పెట్టాడు ఎప్పుడైతే న్యూరాన్స్ ఫైర్ చేస్తూ ఉంటాయో మీకు శరీరం అంతా కూడా ఎండాక్రినలాజికల్ సిస్టమ్స్ అన్నీ కూడా క్లీన్గా పనిచేస్తాయి మనిషి ఆరోగ్యంగా ఉంటాడు ఎంతసేపు న్యూస్ పేపర్ తప్ప ఇంకా అంతకు మించి పెద్దది నేనేమి చదవను అనే లెవెల్లో ఉంటే అది ఇట్ కంట్రిబ్యూట్స్ టు ఏ జనరల్ ల్యాక్ ఆఫ్ వెల్బీయింగ్ కాబట్టి గంభీరమైన విషయాలనే అంచేతనే ముఖ్యంగా రిటైర్మెంట్ వయస్సులో మిడిల్ ఏజ్ తర్వాత వాళ్ళకి అది మెడిటేషన్ చేస్తూ ఉండి వాళ్ళకి వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు సో కాబట్టి ఇటువంటి విచారము దాన్ని కొంచెం పరిశీలనగా చూడాల్సిన అవసరం ఉన్నది చూద్దాము సో నిన్న నేనేం మనం చేస్తున్నానంటే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 డాక్టర్ ప్రాక్టీస్ చేయటం లక్ష్యము అన్నట్టుగా సో ఈ రెండూ కూడా ఇక్కడ ఈ సందర్భంలో సెపరేట్గా పెట్టాల్సి ఉంటుంది ఎందుకు సపరేట్గా పెట్టాలంటే ఈ జ్ఞాననిష్టలో ఉండేటువంటి అవగాహన ఏదైతే ఉన్నదో అది మన నిత్య జీవితంలో మనకు ఉండేటువంటి ఆలోచన పద్ధతికి చాలా విలక్షణంగా డిఫరెంట్గా ఉంటుంది మన నిత్య జీవితంలో దేహమునందొచ్చే వికారములు దేహము మనస్సు కూడా అది నిజానికి మూడవి దేహ ఇంద్రియ మన సంఘాతము సో ఇది మనిషి మనిషి ఈజ్ ఎ కాంప్లెక్స్ బీయింగ్ కాంప్ ఈ కాంప్లెక్స్ అంటూ ఉంటారు పెద్ద పెద్ద బిల్డింగ్లకు అంతారు అరంగ నాలుగు స్టోరీలు ఐదు స్టోరీ ఇదో కాంప్లెక్స్ ఇది రకరకాల వాళ్ళు ఉంటారు మరొకళ్ళు ఉంటారు మరొకళ్ళు ఉంటారు వ్యాపారం చేసేవాళ్ళు ఉంటారు అలాగే మనిషి లోపల కూడా అనేక అంశములు స్థూలమైనవి సూక్ష్మమైనవి అలాగా పడుగు పేకలాగా అమర్చి ఉంటాయి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 కలదోళ్లు మార్పించడాలు ఇవన్నీ ఇంద్రియాల్లో వచ్చే వికారాలు చివికి ఏవో మెషిన్లు పెట్టుకోవడం తర్వాత ఇంకా ఇలాగ ఇంద్రియాల్లో ఒంటికి క్రీములు రాసుకుంటూ ఉండడం ఇవన్నీ ఇంద్రియాల్లో వచ్చే వికారాలని ఏదో కొద్దిగా అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం సో ఇంద్రియాల్లో వికారం వస్తాయి మనస్సులో వికారం వస్తుంది మనస్సు ఎలాంటిదంటే అది బై బై డే చేంజెస్ ఓ బై ఎవ్రీ డే ఇట్ అండర్ కోసం చేంజ్ మీరు ఆలోచించి చూడండి పది సంవత్సరాల క్రితం మీరు ఆలోచించే దృష్టికోణం ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఆలోచిస్తున్నారు ఎంత మార్పు వచ్చేసిందో చూడండి మనం వెనక్కి చూసుకుంటే మనకే అనిపిస్తుంది నేనైనా అలా ఉండేవాడిని అలా అలా ఉండేవాడిని నేనైనా ఇప్పుడు ఇలా ఉన్నాను అది ఒకప్పుడు ఇంప్రూవ్మెంట్ కావచ్చు ఒకప్పుడు డౌన్వర్డ్ ట్రెండ్ కావచ్చు వాట్ ఎవర్ సో మనస్సులో ఆలోచించే పద్ధతిలో చాలా మార్పులు వస్తాయి నిజానికి ఒక సామెతో ఇరవయో ఏట కమ్యూనిస్ట్ ప్రతివాడు నలభై ఏళ్ళు వచ్చేపటికి రిలిజియనిస్ట్ అవుతాడు యంగేజ్లో ఉండగా కొంచెం సోషలిజము కమ్యూనిజం అంటూ ఉండడం పెద్ద వయసు వచ్చేపటికి రాముడు కృష్ణుడు అంటూ ఉండడు మార్పు వస్తుంది ఎందుకంటే అలాగా తీవ్రమైన మార్పులు వచ్చినటువంటి వాళ్ళు మనకి చాలా మంది కనపడతారు గుడిపాటి వెంకటచలం అని ఒక తెలుగు రచయిత ఉండేవారు ఆయన ఆయన రచనలను నేను చదవలేదు చాలా అనార్థడాక్స్ అనార్థడాక్స్ ఈజ్ గుడ్ ఓన్లీ వెరీ అన్కన్వెన్షనల్ అండ్ ఐకనోక్లాస్టిక్ అంటే ట్రెడిషన్స్ అన్నింటినీ కూడా పగల కొట్టేటువంటి విధంగా రచనలు చేసేడని అన్నారు నేను ఎరగను నేను చదవలేదు అన్నమాట చెప్పదు బట్ ఆయన మాత్రం పెద్ద వయస్సులో రమణాశ్రమంలో వెళ్ళి జీవించి అక్కడ ధ్యానం చేసుకుంటూ ఉండేవారు ఆయన ఆయన మిత్రులందరూ ఉండటం శ్రీశ్రీ మొదలైన వాళ్ళందరూ ఆయన్ని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు దారి తప్పి వెళ్ళిపోయాడు ఇంతవరకు పెద్ద పెద్ద ప్రగల్భాలు కలిపాడు ఇప్పుడు వెళ్ళి ముక్కు మూసి కూర్చున్నాడు అక్కడ అంటే మరి సెక్యులరిస్టులకి జపం చేసేవాడన్నా ధ్యానం చేసేవాడన్నా వాళ్ళకు కొంచెం వ్యతిరేక భావం ఉంటుంది కాబట్టి వాళ్ళు అలాగా ఆయన మీరు విమర్శలు చేశారు చూడండి ఎంత ఆలోచనలో మార్పు వచ్చేసిందంటే తూర్పును పడమరైపోయినట్టే డయామెట్రికల్లీ ఆపోజిట్ చేంజెస్ వచ్చేస్తాయి మనస్సులో కాబట్టి మనస్సులో కూడా నిరంతరంగా వికారాలు వస్తూ ఉంటాయి ఈ వికారములను ఆరింటి కింద విభాగం చేశారు షడ్ విక్రియ జాయతే అస్తి వర్ధతే విపరిణమతే అపక్షీయతే నశ్యతి ఇప్పుడు మానవుడు మీరు గమనించండి ఈ వికారముల అన్నింటినీ తన నెత్తి మీద ఆరోపించుకుని దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాడు ఇప్పుడు మీకు నేను ఆ విషయం చెప్తా జుట్టు తెల్లబడింది వికారమతి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 మారిపోతుంది ఇంకా దట్ ఈజ్ నాట్ పాసిబుల్ ఎనీ మోర్ అప్పుడు ఏదో ఈ నల్లటి రంగు వేసుకుంటూ ఉండడం ఎంత కమిట్మెంటు జుట్టుని నల్లగా ఉండేట్లా చేసుకోవడానికి ఎంత కమిట్మెంట్ అండ్ తర్వాత ఇంకోటి రంగు వేసుకున్నారనుకోండి మీరు ఈ రంగు మీరు వేసుకున్నారనే సంగతి మీకు తెలుస్తూనే ఉంటుంది ఎదరోళ కోసం మీరు రంగు వేసుకున్నారు కానీ మీ మనస్సులో మీకు ఏమనిపిస్తుంది నా జుట్టు తెల్లబడిపోయింది అని తెలుస్తూనే ఉంటుంది ఎదర వాళ్ళకు కూడా తెలుస్తుంది అది అది ఇంకో రహస్యం ఎందుకంటే ఈ రంగు ఉన్నదే ఇటు ఇట్ ఈ సో డార్క్ అది చూడగానే ఓ ఈయన రంగు వేసుకున్నారు అని తెలిసిపోతాం విగ్గు పెట్టుకుంటే ఈయన విగ్గు పెట్టుకున్నారు అని తెలిసిపోతాం సో మొత్తానికి మీరు ఏమి అచీవ్ చేసినట్టు అక్కడికి దాంట్లో యూఆర్ ట్రయింగ్ టు ఇంప్రెస్ ద పీపుల్ పీపుల్ ఆర్ పీపుల్ దే ఆర్ నాట్ గోయింగ్ టు బి ఇంప్రెస్డ్ వాళ్ళు ఇంప్రెస్ అవరు అందులో మీరు వాళ్ళు ఇంప్రెస్ అవ్వాలని మీరు కోరుకుంటున్నారని తెలిస్తే అసలే బిగుసుకుపోతారు అయ్యి ఇంప్రెషన్ కూడా అవ్వకుండా బిగుసుకుపోతారు ఏదైనా నువ్వేదా నాకు ఇస్తే నేను ఇంప్రెస్ అవుతా గానీ ఉత్పత్తిగా ఎందుకు ఇంప్రెస్ అవుతారా లేకేట్ లావో లేరు సో ఈ విధంగా కాబట్టి వాట్ ఈస్ ఇట్ దట్ వేర్ అచీవింగ్ ఇన్ ఇట్ ఇట్ ఈస్ ఎ హ్యూజ్ డిసెప్షన్ అజ్ఞానం తప్ప ఇంకోటి ఇంకొక ఆయన ఉన్నారు హీ జస్ట్ ఇగ్నోర్స్ ఇట్ అండ్ కీప్స్ దానివల్ల ఏమవుతుందో తెలుసు అది చాలా చిన్న విషయం అని మీరు అనుకోవద్దు దాంట్లో దట్ మెంటల్ ఎనర్జీ డిసిపేట్ అయిపోతుంది అయ్యో నా జుట్టు తెల్లబడిపోయింది అనే ఒక విచారం ఒక బెంగా దాన్ని అరెస్ట్ చేసే ప్రయత్నం ఆ ప్రయత్నం ప్రతి అడుగులోనూ విఫలం ఉంటుంది మనకి తెలుస్తూ ఉంటుంది దానివల్ల కలిగి మరింత బెంగా సో ఈ విధంగా ఎన్ ఎంటైర్ ఫాల్స్ వాల్యూ సిస్టమ్ ఈజ్ బ్రాట్ ఇన్ టు ది లైఫ్ స్టైల్ ఎంత పాడైపోతుందో చూడండి ఫాల్స్ వాల్యూ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 ది లా ఈజ్ ఎవ్రీ చేంజ్ టెక్స్ట్ ప్లేస్ ఎగెనెస్ట్ ఏ ఛేంజ్ లెస్ బ్యాక్గ్రౌండ్ ఇది లా మార్పు వికారము వచ్చింది అంటే ఈ లాని మన వేదాంతులు ఏనాడో గుర్తించారు వీళ్ళు పెద్ద ఫిజిసిస్టులు వీళ్ళు థియరిటికల్ ఫిజిక్స్ సో ఈ ఎవ్రీ ఏ మార్పు వచ్చినా సరే మీకు చేంజ్ లెస్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి ఒకప్పుడు చుట్టూ ఈధర్ అనే ఒక ద్రవ్యం ఒకటి ఉండేది అని ఫిజిసిస్ట్లు వాళ్ళు థిరీస్ చెప్తూ ఉండేవారు గెస్ట్ చేస్తూ ఉండేవారు వై యూ నీడ్ ఈధర్ అంటే ఫర్ ది లైట్ టు ఫ్లో ఫర్ మూమెంట్ మీడియం ఉండాలి చేంజ్ లెస్ మీడియం ఉండాలి అని చేసేది సో స్పేస్ ఇట్ సెల్ఫ్ గుడ్ బి దట్ మీడియం అని వాళ్ళకి అర్థం కాలే రోజుల్లో ది థాట్ లైక్ దాట్ ఎనీవే కమింగ్ టు ది పాయింట్ సో ఏ చేంజ్ వచ్చినా కూడా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 మార్పులు లేని తత్వం ఒకటి ఉంటుంది అది దానికో పేరు పెడతారు మన వాళ్ళు దాని పేరు ఏమిటంటే నేను నేను అనేది నేను మారదు చూడండి దీనికి దృష్టాంతంగా సంస్కృతంలో వాక్యం కూడా కొట్టనిస్తూ ఉంటారు శంకర భగవత్పాదులు ఇతర టీకాకారులు ఏమనంటే నేను చిన్నప్పుడు గోటికాయలు ఆడి ఇప్పుడు నేను మా మనవాళ్ళు ఆడుతుంటే చూస్తున్నాను అని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 సో ఏ రకమైన వికారములు లేని ఒక బండరాయ వంటి చలనము లేని వికారములు లేని అనెస్సైలబుల్ రియాలిటీ రాక్ లైక్ రియాలిటీ ఒకటి ఉంది దాని పేరే ఆత్మ అదే నేను అదేదో మళ్ళీ ఇంకోటి అనుకున్నారు అదే నేను ఈ సత్యాన్ని ఆత్మజ్ఞాని తెలుసుకుంటాడు సాంఖ్య అంటే జ్ఞానము ఆత్మజ్ఞానికి సత్యం తెలుస్తూ ఉంటుంది కాబట్టి ఆత్మజ్ఞాని దేహంలో వచ్చే వికారాల చేత ప్రభావితుడు కాడు వాటికి అతనిపై ఏ ప్రభావము ఉండదు దేహంలో ఏదైనా అనారోగ్యం చేసిందనుకోండి ఆత్మజ్ఞాని కంగారు పడ్డడం నిజానికి మీకు మనం అనారోగ్యం చేసినప్పుడు ఇదొక పాయింట్ నేను ఒక ప్రతిపాదన చేస్తున్నాను ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యూ టు టేక్ ఇట్ స్ట్రైట్ అవే మీరు ఆలోచించండి దాని గురించి శరీరంలో ఏదైనా అనారోగ్యం చేసింది అనుకోండి మే గాడ్ ఫర్ బిడ్ బట్ ఎప్పుడైనా అనారోగ్యం చేసినట్లయితే యాక్చువల్గా ఫిజికల్ డిస్కంఫర్ట్ కొంత ఉంటుంది మెంటల్ డిస్కంఫర్ట్ కొంత ఉంటుంది దీంట్లో ఫిజికల్ డిస్కంఫర్ట్ శాతం ఎంత మెంటల్ డిస్కంఫర్ట్ శాతం ఎంత ఆలోచించినట్లయితే జ్వరం వచ్చిందనుకోండి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 ఇది ఫిజికల్ డిస్కంఫర్ట్ ఈస్ దే కానీ ఫిజికల్ డిస్కంఫర్ట్తో పాటుగా దేర్ ఈజ్ ఏ మెంటల్ డిస్కంఫర్ట్ మనస్సుకి ఒక తీవ్రమైన దుఃఖం కలుగుతుంది ఇప్పుడు మొత్తం ఈ రెండూ కలిసి ఆ దుఃఖాన్ని మనం అనుభవిస్తూ దీంట్లో ఫిజికల్ డిస్కంఫర్ట్కి మీరు చేయగలిగిందేం లేదు ఇన్ఫెక్షన్ మీరు ఆపలేరు వచ్చేసింది కదా ఇంకే ఆపితే ఎందుకు వస్తుంది ప్రికాషన్స్ అవన్నీ అలాంటి పెట్టండి వచ్చేసింది ఆల్రెడీ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 దీంట్లో ఒక పెర్సంటేజ్ ఇంకొకటి కూడా ఉంటుంది అది ఏమిటంటే నేను ఇలా నా ప్రారంభం కాలిపోయి నేను మంచం మీద ఇలా జ్వరం వచ్చి పడి ఉన్నాను మిగతా వాళ్ళందరూ శుభ్రంగా ఎంజాయ్ చేస్తున్నారని ఒక ఫీలింగ్ కూడా ఉంది ఎందుకంటే వాళ్ళు ఏదో కొత్త కాయ వేసుకుని భోజనాలు అవి చేసేస్తూ ఉంటారు వీడిక్కడ ఇలాగ పడు ఉంటాడు బ్రెడ్ను పాలు తింటాం పూర్వం బ్రెడ్ పాలు ఇచ్చేవారు దాన్ని చూస్తే వాపుటి వస్తే తెల్లంతా కావద్దు సో వాళ్ళందరినీ చూసేప్పటికీ ఈ ఫీల్సే డ్రౌనింగ్ అలా అయిపోతుంది కాబట్టి మీరు గమనించండి ఏ అనారోగ్యమైనా సరే అందులో ఈనాడు సైన్స్ బాగా అభివృద్ధి చెందింది అనారోగ్యానికి మందులు అవి వచ్చాయి మీరు డబ్బు మే గాడ్ సో అమంగళం ప్రతిహతంకుగాక సో ఏదైనా అనారోగ్యం వచ్చి అపోలో హాస్పిటల్ లాంటి దానికి వెళ్ళానంటే మీ పర్సు ఖాళీ అయిపోవడం ఖాయం కానీ ఫైవ్ స్టార్ హోటల్కి వెళ్ళిన దానికంటే ఇంకా హ్యాపీగానే ఉంటుంది అక్కడ ఏమీ డిస్కంఫర్ట్ ఉండదు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 అది దానికి ఏమీ రీజన్ ఏం లేదు మూడు రోజులు ఐదు రోజులు జ్వరం ఉంటుంది అవతలికి పోతుంది ఈ లోపల సంసారం ఏది ఆగిపోదు లెట్ మీ టెలి మనం వారం రోజులు లేకపోతే ఆగిపోయేది వారం రోజులు ఏమిటి మరొకటి ఏమీ ఆగిపోదు అన్నీ నడుస్తూ ప్రకృతి ధారలో సర్వ నడుస్తుంది ఏదో నేనుండి దీన్ని తోస్తున్నాను నేనుండి దీన్ని నడిపిస్తున్నాను అన్నది వీడి అజ్ఞానం కానీ వీడుండి నడిపించేది ఏమీ లేదు సో కనుక వీడు చేయాల్సిందల్లా రెండు ఒకటే శరీరము మనస్సునకు నేను సాక్షి రూపు కానీ శరీరము మనస్సు నేను కాదు శరీరంలో వచ్చే వికారాలు శరీరాన్ని వేగాన్ని నావి కావు అంటే అర్థం ఏంటి హీ హెవలప్ ఎ స్పేస్ దేహంతో ఒక స్పేస్ డెవలప్ చేయాలి వివేకము అని ది స్పేస్ ఆఫ్ వి డిస్క్రిమినేషన్ మనస్సుతోటి ద స్పేస్ ఆఫ్ డిస్క్రిమినేషన్ మనస్సుతోటి స్పేస్ చాలా ముఖ్యం మీరు గీత క్లాసుకు వస్తే కలిగే లాభం ఏమిటంటే మీ మనస్సుతో మీకు స్పేస్ వస్తుంది మనస్సుకి బానిసలై మనిషి బతుకుతూ ఉంటారు మనుషులు అలా కాకుండా మన మనస్సుతో మనకి స్పేస్ వస్తుంది ఐ కెన్ లుకెట్ మై మైండ్ యాజ్ ఇఫ్ ఐ స్టెప్ అవుట్ స్టెప్ అవే నా మనస్సుతో నేను మమేకమైపోకుండగా ఒక అడుగు వెనక్కి వేసి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 డాక్టర్ కూడా వైద్యం చేయడం తేలికైపోయింది వివి ఉన్నవాడికి వైద్యం చేయటంలో హార్ట్ బిహేవియర్ అవ్వకుండా వీడు బెంగ మరుగుంటాను కాబట్టి సో దీస్ ఆర్ ఆల్ ప్రాబ్లమ్స్ కనుక సో ఆత్మ మనస్సు ఇంద్రియములు దేహము దేహము మనస్సు ఇంద్రియములు అంటే విసవిస్ విసవి ఆత్మ విసవిస్ అంటూ అండి అంటూ ఉంటే మా అమెరికన్ ఫ్రెండ్ విషయ విస్ కదా బాబోది విషయ వి అని చెప్పాడు ఫ్రెంచ్ వర్డ్ అని ఎస్ అన్నాడు సో ఫ్రెంచ్ వర్డ్ అంటే అలా డ్రాప్ చేసేస్తూ ఉండడమే సో సో దేహేంద్రియ మన ఆత్మ వికారములు దేహేంద్రియ మన ఉంటాయి ఆరు వికారాలు కూడా ఆత్మ ఏ వికారము ఉండదు ఇది సాంఖ్యము తర్వాత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 అంటే వీడు ముందుగా కర్మను చేసేవాడు అయి ఉండాలి అంటే కర్త అయ్యి ఉండాలి వీడు తనను తాను కర్తగా స్వీకరించాలి హియాస్ టు టేక్ హింసెల్ఫ్ టు బి ది డూయర్ అప్పుడే నేను కర్మను చేస్తాను అని సంకల్పిస్తాను కానీ మనం ఏమన్నా మనం ఎలా జీవిస్తూ ఉంటాం మీరు ఆలోచించండి నేను కర్తను ఐఎమ్ ది డూయర్ ఐఎమ్ ది ఎంజాయర్ ప్రతి మానవుడు కూడా ఈ విధంగా జీవిస్తూ ఉంటాడు ఇప్పుడు దీనికి ఎంటర్ప్రెన్యూయర్షిప్ అని పేరు మోడర్న్ పరిభాషలో చెప్పాలంటే డూయర్షిప్ అండ్ ఎంజాయర్షిప్ బాగా బలంగా ఉంటే వాళ్ళు ఎంటర్ప్రన్యూయర్షిప్ అంటారు ఎంటర్ప్రన్యూయర్ అంటే ఐఎమ్ ది డూయర్ ఐఎమ్ ది ఎంజాయర్ క్యాలిఫోర్నియాలో ఒక ఇండియన్ ఒక ఆయన ఉండేవారు నేను ఐ మెట్హిమ్ ఆయన అన్నారు ఐ వాంట్ టు బికమ్ ఎ మిలియన్ ఐర్ ఇన్ త్రీ ఇయర్స్ త్రీ మూడేళ్లలో మిలియన్ ఐర్ అవ్వాలి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 ఇది మీరు మీరు లోకంలో మీరు ఫైవ్ బిలియన్ పీపుల్ ఉన్నారని అంటారు మొత్తం మానవజాతి నాడు భూగోళం మీద ఐదు బిలియన్ జనులు ఉన్నారు ఈ ఐదు బిలియన్ జనుల్ని మీరు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని ఎవళ్ళని అడిగినా నేను కర్తా భోక్తన్ చెప్తారు ప్రతి మానవుడు కూడా భారతదేశంలో వంద కోట్ల మంది కూడా కర్తా భోక్తలుగానే ఉంటారు నేను కర్తని నేను భోక్తని నేను భోక్తని కాబట్టి కర్మలను చేసుకుంటాను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 కర్తృత్వం కానీ భోక్తృత్వం కానీ ఉండదు ఇప్పుడు మీరు చెప్పండి ఆత్మ అకర్త అభోక్త అనే జ్ఞానమునందు పరినిష్ఠితుడై ఉన్నవాడు వన్ హు ఎబైడ్స్ ఇన్ దట్ నాలెడ్జ్ పరినిష్ఠితుడు ఉంటే దాని ఎబైడ్ అయి ఉండేటువంటి ఉన్నాడు వాడు కర్మయోగానికి వాడికి అధికారం లేదన్నారు శంకరలో చోట వాడికి అర్హత లేదు పొమ్మన్నారు కర్మయోగాన్ని ఎందుకంటే కర్మయోగము కర్త కోసం ఉంటుంది కర్త కాని కర్మయోగం ఏమిటి కాబట్టి వాడికి కర్మయంద అధికారం లేదన్నారు శ్రీకృష్ణుడు అర్జునుడితోటి అర్జునుడు నేను కర్మల్ని చెయ్యను అంటే శ్రీకృష్ణుడు అర్జునుడితో ఏమన్నాడంటే కర్మణ్యే వాధికారస్తే కర్మలను చెయ్యను అనేటువంటి ఆ తాహతు అది నీకు లేదు ఎందుకంటే అకర్తృ ఆత్మజ్ఞాననిష్ఠునికి మాత్రమే ఆ ఉంటుంది అంతేగాని నేను కర్తని అనే పరిచ్ఛిన్న భావంలో ఉన్నటువంటి అజ్ఞానికి అతాహత ఎక్కడి నుంచి వస్తుంది వాడికి వాడు కర్మల్ని చేయాల్సిందే కర్మణ్యేవ అధికార నీకున్న అజ్ఞానము కారణంగా నీకు ఇప్పుడు కర్మలని చేసే అధికారం ఉంది కానీ నీవు ఇంకా ఆ స్థాయికి ఎదగలేదు ఆ స్థాయికి ఎదిగినప్పుడు నీవు సహజంగానే అకర్తృ ఆత్మస్వరూపుడువై ఉంటావు కాబట్టి ప్రస్తుతానికి నీ కర్తవ్య కర్మను నువ్వు చెయ్యి అని శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధిస్తాడు కాబట్టి చూడండి ఇటు సాంఖ్యము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 అప్పుడు ఆత్మాకర్తని కనుక పాఠం చెప్పినట్లయితే ఏదో ఈ స్వామి ఇలాగే చెప్తాడు ఇది లోకానికి సంబంధించిన పాఠం కాదు లోక విరుద్ధంగానే ఉంటుంది ఈ పాఠము అని మనకి విడ్డూరంగా అనిపిస్తుంది ఒకసారి నేను ఇంతకుముందుసారి చెప్పాను ఒక నేను సేవ పాఠం చెప్తున్నాను ఆత్మాకర్త టాపిక్ అది వివేక చూడమని టాపిక్ అది పది నుంచి పదకొండు గంటల దాకా వివేక చూడమని శ్లోకం చెప్పాను ఆ శ్లోకం నాకు ఆ శ్లోకం చెప్పాను ఈ శ్లోకం పాఠం చెప్పాలని చెప్పాను దాంట్లో టాపిక్ ఏంటంటే ఆత్మ అకర్త గంటసేపు పాఠం అయ్యేపప్పటికీ ఆత్మకర్త అని పాఠమేది గంట సేపు అదే పాఠం ఆ రూ ముందు నడిచొస్తున్నా వెనకాల నుంచి ఒక ప్రొఫెసర్ గారు పరిగెత్తుకొచ్చారు ఒక ఫిజిక్స్ ప్రొఫెసర్ గారు ఆయన ఉన్నారు ఆయన తట్టుకోలేకపోయారు ఈ పాఠాన్ని ఎందుకంటే కొంత బాగా చదువుకున్నాయని కదా నా దగ్గరికి వచ్చారు స్వామీజీ మీతో సమ్ సీరియస్ ఇష్యూ ఇస్తే ఓకే దయచేయండి కూర్చున్నాం ఆత్మ అకర్త అవును అదే కదా పాఠం ఆత్మ అంటే ఎవరు నేనేనా యస్ అంటే ఇప్పుడు నేను అకర్తనా యస్ దట్ ఈస్ దిలెస్ అమ్ అంటే ఆయన ఏమని అడిగారంటే ఇప్పుడు మీతో మాట్లాడటం కోసం నేను అక్కడ హాల్ దగ్గర బయలుదేరి ఇక్కడికి నేను వచ్చిన వాడిని నేను కాదా అని అడిగారు అంటే అప్పుడు నేను కొంచెం ఐవసే పెట్టే టేక్ ఇన్ బ్యాక్ అప్పుడు నేను చెప్పాను చూడండి There is a thing